నామం బట్టి ఆన్లైన్ లో కూడియన ప్రో ఆన్లైన్ ప్రాధంలో ప్రభు మీరు తీయండి మహింపొందండి ప్రభా సజీ లెక్కల్లో మా నిలబెట్టినందుకు మీకు వందనాలు ఇస్తావా మోకరించి ప్రార్థన చేసే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేనని వందనాలు ప్రభా పరిశుద్ధ సర్వనదం కృపలో మీ యొక్క కనికరంలో ప్రభా ఇంకా సేవలో ముందుకెళ్లి బలంగా ప్రభు మీ నామాన్ని మహిమపర్చి బిడ్డగా ప్రతి ఒక్కరిని తయారు చేసి ప్రభు మీరు మహింపు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మీతో క్షేమించేదారు పెట్టిన మారేవరు పెట్టిన మారేవరు మీతో సమయ ప్రేమించే मिला क्षमशील चलो येशया मिलन पाहा uintptrware varu मिला पापी के uintptrware varu लोक पंगारमू जनल न्यादु चिनो वीतो सरीतु गुण ంగారులన్నీను సర్వ సాంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను జీవాంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తా జాలి గల ప్రేమ గల దేవుడెడి నీవేగా మంచి దేవుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడెడి నీ వేగ మంచి దేవుడవు నీతో సమా ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదవరు ఏ సయ్యా mila papi kai pranam ketina vareva anuchhaabi milareva kuna na tudariki niti ni bremincha gunna nanna preminchiti ni no vetaka gunna na tudariki niti ni bremincha gunna nanna preminchiti Deku gai alu tar chun la de piti ni Na han ninto sa hindi shemini dhiti bhi Deku gai na alu tar chun la de piti ni Na han ninto sa hindi shemini dhiti bhi Lokkato kyalan ni wo kacota boge titi ఒక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమామెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు పెట్టిన వారెవరు పెట్టిన వారెవరు హెలి థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ శ్రవణ్ బ్రదర్ రిజర్వర్దర్ హలో చక్రవర్తి బ్రదర్ హలో హలో హలో హలో చక్రవర్తి బదర్ హలో చెప్పండి అన్న ఒక వాక్యం షేర్ చేస్తున్నా సరే సరే హలో బాబు గారు బాబు గారు మాట్లాడతాను సరే అండి సరే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 గిలాదు వాడైన యువత పరాక్రము గల బలాడు గిలాదు బారియా అతని కుమారుడు కనుక వారు పెద్దవారు యువతతో నీవు అన్ని స్త్రీ పుట్టినవాడు అని చూడండి అంటే ఇక్కడ యువత గురించి యువత అనే అతను అతను పుట్టుకతోనే చాలా గొప్పవాడు ధైర్య సాహసాలు కలిగిన వాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు దేనికైనా ఉన్నటువంటి కాబట్టి ఇతను దేనికి దేనికి కూడా చిన్నదానికి పెద్దదానికి దేనికి కూడా ఇతను భయపడటం కాని అలగటం కానీ గోడ వెళ్ళిపోవడం కానీ జరగలేదు కానీ ఇతను అంత ఫలా అంత పని కలిగిన మరి బంధువులు వాళ్ళు అది ఒక చిన్న దీంతో అతన్ని చాలా అవమానం చేశారు ఎంత అవమానం అంటే వీళ్ళ అవమానానికి తట్టుకునేట పారిపోయే విధంగా ఆ దేశాన్ని వ్యవస్థ అనే పరాక్రమ పరాక్రమం కలిగిన ిలాలు నుంచి వదిలిపెట్టి పారిపోయిపోయి టోబు అనే దేశంలో అతను ఉంటాడు అక్కడ తర్వాత కొంతకాలానికి అమోని మీద ఇస్రాయల్ రిజర్న్ చేయాలని చెప్పి వస్తున్నప్పుడు అమోని ఇస్రాయల్ చేతలు టోబు వెళ్ళి రప్పించి ఏ పడుతున్నారంటూ అయా నువ్వు మా మీద అధికారిగా ఉంది కానీ ఎత్తనం చేసిన వాళ్ళ లాగా ఉంటా రాన్నప్పుడు మా అన్నలు వచ్చారు వెళ్ళిపోదా అనే ఉద్దేశంతో కాకుండా చాలా తెలివిగా క్లారిటీగా వాళ్ళ దగ్గర అన్ని వివరాలు చూసుకుంటాడు ఆ రోజు నన్ను మీరందరూ చిన్న చూపు చూసి నన్ను పంపించేశారు కేవలం మీ వల్లనే మీరు మాట్లాడిన మాటల వల్లనే నేను ఎంతో బాధపడి పారిపోయించాను ఇప్పుడు మీరు ఆపదలో ఉండి నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నాకు గొప్ప గొప్ప ఆఫర్లు ఇస్తున్నారు ఏంటి నువ్వు మా మీద అధికారిగా ఉండవు కానీ మా మీద ఏళ్ళదు గాని మాకు నువ్వే పెద్దగా ఉండవు కాని అది చెప్తున్నారు ఇది ఎంతవరకు రోజు ఒకవేళ నేను వాళ్ళతో యుద్ధం చేసి అమ్మ యుద్ధం చేసి ఒకవేళ నేను గెలిచాననుకుంటున్నాను గెలిచిన తర్వాత కూడా ఇదే మాట ఆ రోజు మళ్లీ మీరు నా దగ్గర పెద్దలు అని చెప్పి అన్ని అన్ని వివరంగా కనుక్కో మొట్టమొదటి పండితం చేసింది ఏంటంటే ఇతను బలస్తుడైనా బలాజ్యుడైనా గొప్పవాడైనా యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడైనా ధైర్య అతని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అతని బలాన్ని అతను నమ్ముకోకుండా మొట్టమొదటిగా ఈయన ఈ జరిగిన వివరాన్ని మొత్తం దేవునితో చెప్పుకుంటాడు దేవునితో చెప్పుకొని ఆయా ఇంకో నా సహోదర్లు ఇచ్చారు నన్ను ఆడటం వల్లే వాళ్ళ ప్రవర్తన తర్వాత వాళ్ళ ప్రవర్తన వల్ల నేను ఈ రోజు మాట్లాడుకొని దేవుడితో ప్రార్థన ద్వారా జరుపుకొని ఆయన ఏం చేస్తా అంటే అన్ని రకాలుగా దేవుని దగ్గర తర్వాత గెలిచే ముందు ఆయన దేవునితో గౌరవం చేస్తుంది ముప్పై ఇరవై ఆయన చూస్తే ఉంటది ముప్పై ఐదు తర్వాత ఈయన ఈయన ఏం చేస్తానంటే దేవునితో ఆ వడేసుకున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత మొట్టమొదటి నా ఇంట్లో నుంచి ఏదొస్తే దాన్ని బలిగా ఇస్తానంట బలిగా ఇస్తానంట మొట్టమొదటిగా ఏమొస్తుంది అంటే గౌరవం నుంచి విజయాన్ని సాధించుకొని అమోనియల్ మీద ఇస్రాయిల్ దండయాత్ర చేసి పోయి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి గెలుసుకొని దేవుని సహాయం ద్వారా వాళ్ళ మీద మా మంచి పరాక్రమంతో ఈ గెలిచి వస్తే గెలిచిన తర్వాత ఈయన మొట్టమొదటిగా దేవుని దగ్గర ఇచ్చినటువంటి మాట ప్రకారం అంటే నా ఇంటి నుంచి ఏమైతే మొట్టమొదటిగా నాకు ఎదురొస్తుందో నీకు ప్రాణార్పణముగా బలిగా ఇస్తాను అని అనేది చెప్పగా మొట్టమొదటి ఒకే ఒక్క కూతురు ఆయనకి యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు ఎదురు వస్తున్నారు ఇప్పుడు బట్టలు చూపుకుంటాడు యో నా కుమారి నన్ను ఎంతగా నువ్వు నాకు నేను దేవుడితో ఎట్లా వడంబిడక చేసుకున్నాను అని చెప్పి భారతనప్పుడు కూతురు కూడా తండ్రి దగ్గర చాలా గొప్పగా నీవు జీవించా మాట్లాడ నువ్వు ఏ విధమైనటువంటి వడంబడిక దేవుడితో చేసుకున్నావో దాన్ని కొనసాగించేమాత్రం నువ్వు నువ్వు ఆపాలని కాని అది జరగకుండా ఉండకూడదని కానీ కోరుకోవద్దని చెప్పి తండ్రికి దగ్గర నాకు రెండు మాసాలు టైం రెండు మూడు టైం కొండ మీదకి వెళ్ళిన చరికత్తులతో వాళ్ళతో సరదాగా మూడు మాసాలు కడిపోతారని చెప్పి నిజంగా మూడు మాసాలు అయిపోయి తర్వాత బలి ఉండాలి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వ్యవస్థ దగ్గర ఏంటి అని అంటే కొనగా గొప్పవాడే బలాహ్యుడే మరి యుద్ధ రైజింగ్ కలిగిన వాడే అతనికి భయం అన్నా ఓడిపోవటం అన్నా ఏంటో తెలియ తెలియనప్పటికీ చాలా గొప్పగా అతను ఉన్నప్పటికీ కానీ అతని అతని గొప్పతనాన్ని దేవుడి అతనికి దేహ దారుత్యాన్ని నమ్ముకోకుండా దేవుడిని నమ్ముకోవటం అతని దగ్గర మనం నేర్చుకోవాలి రెండవది ఏమైతే దేవుడి బొడం ఎత్తి చేసుకున్నాడో ఆ బొడండికి కొనసాగించుకోవాలి అది అది ఎట్లాంటి పరిస్థితుల్లో లేదు అంతే అతని దేవుడు కొత్త కూడా దేవుడు ఏం నాకన్నా నీ కుటుంబాన్ని గాని నీ బిడ్డలు కాని నీ భార్యని కాని నీ ఆస్తిని గాని నీ బంగారాన్ని గాని దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహంతో సమానమే అది నాకు పనికి రాదు దాన్ని ఇష్టపడను అని చెప్తాడు దేవుడు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మరి లేక లేక పుట్టింది ఒకే ఒక్క కూతురు ఆ కూతురు ముందు ఇంకో కూతురు కానీ ముందు కొడుకు కానీ ఆ కూతురు తర్వాత ఇంకో కూతురు కానీ ఆ కూతురు తర్వాత ఇంకొక కొడుకు కానీ వ్యవస్థ లేదు ఒకే ఒక్క లేక లేక పుట్టిన కూతురు అల్లారి ముద్దుగా పుంచు పెంచుకున్న కూతురు ఆయన అయినప్పటికీ కూడా ఆమెను బలిగా ఇవ్వటానికి ఏ మాత్రం కూడా కూతురు నన్ను ఎందుకు నన్ను ఇంత బుద్ధిగా పెంచుకొని నన్ను ఈ రోజు దేవుడికి బలిగిస్తావా నన్ను సంపుతావా తీసుకెళ్లి అనే కూతురు అని లేదు తండ్రి కూడా దేవునికి ఇచ్చినటువంటి ఉడంబడికను నెరవేర్చడంలో ఏమాత్రమే కాదు కాబట్టి మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సిన యువత జీవితంలో ఏంటి అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన సమాజంలోకి తీసివేయబడి వాళ్ళమే ఉండొచ్చు మనకే ఒక రకంగా కొన్ని రకాలైనటువంటి మరకి స్వతగా కొన్ని లోపాలు ప్రతి మనిషికి ఉప్పు లేదంటే ఆ అవయవాల లోపము బుద్ధిలో బుద్ది లోపము ఏదో ఒక లోపం ఏదో ఒక మనిషికి బలహీనత అనేది ఉండచ్చు కానీ మనం ప్రతిదీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని పనికిరాని పాత్ర అయినా సరే గొప్పగా వాడుకోవడానికి పనికొచ్చేదానిగా మన ఆశించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు అయితే దేవునితో మన సహవాసం ఎట్లా మనం ప్రతిదీ దేవుని మీద ఆడుకునే వారలాగా లాగా ప్రతిదీ దేవునికి మనం చెప్పుకునే వారలాగా లాగా ఆయన అనుమతితోనే మనం ముందుకెళ్లే వారి లాగా ఉన్నామా లేదంటే మరి ఏదో ఆపదొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు దేవునికి చెప్పుకొని ఇది ఎంతకాలం తీరట్లేదని చెప్పి మనం అసహనంతో ఉండేవారు లాగా చనుక్కునేవారు కొనుక్కునేవారు లాగా పరిశీలిన శాస్త్రంలాగా ఉండేవారు లాగా ఉన్నావా అనేది మనం తెలుసుకోవాలి యువతా విషయంలో గొప్ప విషయం ఏంటంటే అతను ప్రతిది దేవుని మీద ఆధారపడేవాడు దేవుని తెలియకోకుండా ఏది చేయలేదు ప్రతిది వాళ్ళ అన్నలు వచ్చారు ఇతను బలాఢ్యుడని వాళ్ళ అన్నులు వాళ్ళ ఇస్రాయిల్ అందరూ వచ్చి టోబు వచ్చి అయ్యా వాళ్ళు వచ్చిపోమని చంపేటట్టున్నారు నువ్వు వస్తే మేము ఎంతో నమ్మకం వచ్చినప్పటికీ ఇతను అతను వాళ్ళు అతు వెళ్ళకోకుండా మొత్తం అతని దేవునితో అతను విచారణ చేస్తున్నాడు దేవుని పాదశాన్ని కూర్చున్నాడు దేవుని దగ్గర అడిగి బ్రతిలాడి ఆయనకు అన్ని విషయాలు చెప్పి దేవుని అనుమతితోనే వెళ్ళాడు మనమైతే ఆ పరిస్థితిలో మనం ఉంటావా మన జ్ఞానాన్ని మనం తెలితేటే నమ్ముకొని మనం వెళ్తావా కాబట్టి మనం ఎంత గొప్పవారైనా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని గురించి దేవునితో మనం తెలుసుకొని విచారించి ఏది మంచిదో ఏది చేటుతో తెలుసుకుని దాని ప్రకారం పోయేవారిలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన ఎందుకంటే ఆయన అనుమతితో మనం వెళ్తున్నాం కాబట్టి మనకు విజయాన్ని దేవుడు తప్పక ఇస్తాడు రెండోది వడంబడిక వడంబడికను మనం మర్చిపోకూడదు దేవునితో మనం చేసుకున్నటువంటి ఏదైతే నిబంధనలు ఉంటుందో దాన్ని మనం బాప్తీసం తీసుకున్నావు అనేది అంటే ఏంటంటే దేవుల్లో ఉన్నావు దేవుడు అంటాడు బాప్దేశం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆ వరాన్ని పొందుకొని కాపాడుకునేవాళ్ళలాగా దాని నుంచి ఇంకొక వరాన్ని దాని నుంచి ఇంకొక వరాన్ని మించిన ఒక తలంతుని పది తలంతులుగా చేసుకొని మనం వెళ్ళేవాళ్ళలాగా ఇప్పుడు మనం ఒడంబిడిక దేవునితో ఉడంబడికడి ఏంటి అంటే మనం బాప్ తీసుకు తీసుకోవటమే ఒడంబడిక ఎందుకంటే కడవరకు నమ్మకంగా ఉండి దేవునికి దేవుని పరిచర్ చేయడం మనకి ఆ దేవుణ్ణి పరిచర్ చేయడం తెలుసుకొని అనేక విషయాలను పరిశోధించి పరిశీలించి దేవుని దగ్గర విచారించి వాటి మనం అనేకుడికి చెప్పేవాడి లాగా అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం ఆదర్శం యువత నాకు బైబిల్లో నచ్చినటువంటి గొప్ప క్యారెక్టర్ నచ్చినటువంటి క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ కాబట్టి యువత లాగా దేవుడు మనకి అలాంటి జ్ఞానంతో బుద్ధితో కనిపించేలా దేవుడు తన పెళ్లి వాళ్ళతో తన వ్యక్తి ఆశీర్వదించిన ప్రాంతం తీసుకొని పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవం కలిగిందయన జీవాధిపతి నామానికి ఎంత వంద సిద్ధుల స్తోత్రాలు ప్రభా ఇం ఆయన వ్యవస్థ గురించి ప్రభా ఇదిగో ధ్యానించుకోగా తండ్రి వ్యవస్థ ప్రభా మీ మాటను అయ్యా సిరసా వహించేవాడు ప్రతి విషయంలో ప్రభా అయా మీకు చెప్పి మీతో విచారించి అయ్యా మీ పాదశ పుచ్చుకొని అయా మీ దిగించి ప్రభా జ్ఞానంతో ప్రభా ఆయన విజయాన్ని చాలా సార్లు పొందుకున్నాడు తండ్రి ప్రభావ విధంగా ప్రభావం కూడా ప్రతీది ప్రభావ ఆడుకునే వాటిలాగా అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే వాటిలాగా మమ్మల్ని ఏర్పరచమని ఆ విధంగా ప్రభావ మమ్మల్ని ముంచుమని ప్రార్థించాను దాని గురించండి ప్రభావ ఇంకను ప్రభా ఆధ్యాత్మికంగా బలపరచమని అయ్యాచివర ప్రభా అయ్యా మరొక నూతన సరే ఒక్కొక్కరుగా మనం ప్రార్థనలోకి వెళ్ళిపోం వన్ బై వన్ ప్రార్థన చేసుకుని మనం విశేషాన్ని ముగించుకున్నాం చక్కవతి పేరు భా సార్ గారు వచ్చారు చక్రవర్తి గారు ప్రేర్ స్టార్ట్ చేయాలి ఒకరికొకరు ప్రయర్ స్టార్ట్ చేసాను మీకు బోత్రాలు దర్శకాలం అంతా మా విచితంగా కాపాడి ప్రజల కళ్ళు పెట్టడానికి బదనాలు అండి ముఖ్యంగా ప్రభావ పర్యాలు మాకు మాట్లాడి మా విశ్వించి మీకు ఎంతో బదలాలు తండ్రి ఇది మేము పని మళ్ళీ మీ యొక్క సైన్స్ మీ రక్షణ ప్రణాళిక మా జీవితాన్ని కొనసాగించుకుని లాగా అంతర్వత సహించమని ప్రార్థిస్తాం సహాయపడమని సాధిస్తాం ండి ఈ యొక్క సినిమా సంవత్సరం ఎండింగ్ దశగా ఉంటుండగా ప్రభావ అవునైనా మనుషులు ఆశ్చర్యపడ్డంగా జీవిస్తూ మన ఎంజాయ్మెంట్ కి దాన్ని మార్చుకుంటున్నందుకు మేము చూస్తున్నాం ఆయన కానీ మమ్మల్ని మాకు మీ సమాసంగా నడిపిస్తున్నందుకు మీతో కలిసి మిమ్మల్ని మీతో సంభాషించడానికి మీ యొక్క త్వరలు వినేలాగా మెలిచిన యొక్క అవకాశాన్ని మీకు వదాని అయితే కృతజ్ఞత నడిపించుకుంటున్నాం ప్రభావ మీకు ఉగ్రత ఇంకా మా మధ్యలో ఉన్నదని మా హెచ్చరిస్తున్నారు ప్రభా ఈ దేశంలో కొత్త రకంగా ఇరవై ఎనిమిది వేరియంట్ వైరస్ అయినా మీరు వచ్చిన ఉదయం కానీ ప్రభావిషంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా మీ యొక్క సాధనలాగిన సహాయపడమంటే ఆర్థిస్తున్నాం మీరే మా దాగు మీరే మా తొండ మీరే మా ఆశ్రయపురం మీలోనే మాకు ఆశ్రయం ఉండదైనా సహాయపడమంటే ఆర్థిస్తున్నాం ప్రభావి మౌనక్తి కన్నీ మేము చూపించాలేనా అనేక నడిపించాల సేవలు చూపించి మాకు అలగి వైరస్ బారిన పండవాళ్ళందరినీ కాపాడండి కొత్త పరిస్థితి రక్షించుకోండి మీరు తప్ప ఎవ్వరు లేరు అన్న తప్ప మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి వాళ్ళక్కరిని కొట్టలు తీర్చండి వాళ్ళందరినీ మీరు ఆధ్యత పరచుకోమండి పరిశుద్ర ఇస్తే మీకు వందన ప్రభా ఏసీస్తున్నామని బట్టి ప్రభా మీరు మాత్రం మాట్లాడినారు వాక్యం చేత మీకు వందన ప్రభా పరిశుద్ర మీకు ఎంతో లెక్కలేని వందన ప్రభా లేక వాక్యాలను ఇంకా ధ్యానిస్తూ ప్రభా దానిలోని మాధుర్యం ప్రభావ ఇంకా స్వీకరించాలా ప్రభా మీ యొక్క పరిశుభాత్మశక్తి చేత సహాయం మీరు దయచేయండి ప్రభావ అనేకలేని సిద్ధపరచాల ప్రభావ మేము కూడా సిద్ధపడి ఉండాల మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా అ వారిని వారిని ప్రాధాన్యత ప్రభా పరిశుద్ధురా వాళ్ళందరినీ మీ యొక్క కృపలకు అనికరంలో స్వస్థపరచండి మోకరించి పశ్చాతప పాడాల ప్రభా వాళ్ళు విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధులుగా తయారు కావాలా మేము స్వరించాలా వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకోవాలా ప్రభా సహాయపడని ప్రభా కృపజించండి ప్రభా ఏసీ మీకు ఇంత లెక్క లేని వందనాలు ప్రభా సర్వాధికారి కృపమయ్యడం మీకు వందనాలు ప్రభా ఏసు క్రీతనంలో వాళ్ళందరినీ మీరు రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా పరిశుద్ధ ఏసీయా మీరే కృపజీవించండి ప్రభా ఏనస్థుల పట్ల ప్రాధాన్యత ప్రభా వారి పట్ల మీ యొక్క కనికరం సాయం దేండి ప్రభా వారి పరిపరి విధాలుగా వాళ్ళ మనసుని తిప్పుకోవడానికి వీలేదు ప్రభా మీ పైన కేంద్రీకరించుకోవాలా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా రాజా ఏసీయా మీకు వందన ప్రభా వాళ్ళు దర్శించండి వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా ఏసా మీరు కృపజీంచి మీ నామనికి మై సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపాశక్త సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వర్ణాలిసయ అబ్రహా యాకోబ్ ల గొప్ప దేవ అబ్రహ్సా యాకోబులకు చేసిన ఆదాయని ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మా అందరి నెరవేర్చి అబ్రహాం సంతానగా మేము మార్చుకున్న వాగ్దాన వారసులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని నీకు అన్నాళ్ళు ప్రభా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రం ఆ రీతిగా ప్రవ్వ దాస్ నుండి ప్రభ మమ్మల్ని స్వీకరించి మీ సొంత కుమారుగా తయారు చేస్తున్నారు మీకు పరిశుధాత్మ అనుగ్రహించిన ప్రభావ మీ బిడ్డలుగా ప్రభావ మీకు వెలుగుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు నీకు అన్నాళ్ళ ప్రభా దేరాయకు దిగంతో ప్రభావ నైనా ఇసు ప్రభ నీ మీకు సాయం నడిపించిన ప్రాధిస్తున్నాయి మీకు నూతనమైన కృపరు మాకు అణగిరించినారు ఓ ప్రభా దాన్ని బట్టి నీకు వన్నాళ్ళ ప్రభా దం ఎంత మంది చొరవలేతున్నారు మమ్మల్ని సజ్జులుగా పెట్టుకున్నారు నాయన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపు దేవుడు వేస్తాయా ప్రభా కృపాసన తండ్రి నీకు వన్నాల్ సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా ఈశ్వరి నీకే కలుగునుగా ఆహాలయ నాయన ఉదికాలలో ప్రభా మీ వాక్యంలో మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వన్నాలు గొప్ప దేవ ఈభ మేము దేని ఏం చేస్తున్నామో ఏ రీతిగా మేము తీర్మానం చేసుకున్నాం ప్రభా తీర్మానం తగినట్లు మేము జీవించాలా ప్రభావ మేము ఏ స్థితిలో పిలువబడిన పిలుపు తగినట్లు మేము జీవించాలా ప్రభాయన ఈస్తు ప్రభావ తండ్రి స్థిరత్వం కలిగే ప్రభా సంపూట సాగిపోవాలా ఆయన ఈస్తు ప్రభా అనేకులు ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా ప్రభా ఒక బలవంతులుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ మీ ఎందుకు బలవంతులుగా తయారు చేయండి వర్ష తెలుగు తండ్రి నీకు అందాల ఇస్తా గొప్పదేవ సమాప్తి చివరి అంచుల మేము ఉంటుంది ప్రభావ మేము మీ కొరకు ఏ రీతిగా జీవించాలా ప్రభా నా తండ్రిని మీరే మాకు మార్గం చూపించినైనా భయంకరమైన కాలంలో ఉంటున్నాం బహు విజృంభించే ప్రభావ వైరస్ విశ్వరించిందిగా ప్రభా నైనా ఇస్త ప్రభా అలాంటి కాలంలో మిమ్మల్ని పెట్టినారు ప్రభావ మీ మయమార్దమై మమ్మల్ని నడిపించమని ప్రావిస్తా మేము దేని మేము భయపడము ప్రభా దేనిషులు మీరు మాకు ముందుగానే చెప్పినారు ప్రభా యుగా ఈ రోజు జరుగుతుంది అని మీకు వన్నాలు ఇస్తే మేము ఎట్లా జాగ్రత్త కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభావ కాబట్టి ప్రభా యొక్క సత్యాన్ని ప్రభావం మేము అజీతలు అవలంబించుకోవాలి దాని ప్రకారం మేము రూపకంగా ప్రభా అది మేము కొనసాగించుకోవాలా అనేక ప్రభావించినట్టు మేము అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారుజీవని ప్రాధిస్తుంది నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ మేము అది మేము చేయలేం ప్రభా మీ శక్తి మాకు రాదు ప్రభావ ఆయన సత్యాన్ని మేము ప్రకటించలేం నాయన గొప్పదేవ మీకు పరిశుధాత్మ అభిషేకం ఉంటే ప్రభా మేము మోసపో ప్రభా ఎందుకంటే మీరు వచ్చిన అభిషేకం సత్యమైన ప్రభ అది జీవమైంది ప్రభావ నీకు అన్నాలే సయ్య ఓ ప్రభానికి వంద మీకు సత్యం ఉండాలి ప్రభావ ఎంతో మంది ప్రభా అబద్ధ బోధల్లో పడి ప్రభ మతపరమైన జీవితంలో విశ్వాస భ్రష్లకు ధరని వాక్యం చెప్తుంది అలాంటి కాలంలో మేము ఉంటున్నాం అది బహు విజృంభించి జరుగుతుంది ప్రపంచం అది మేము చూడగలుగుతున్నాం ప్రభా అది చూసే కనులు మాకు అనుగ్రహించా నీకు అన్నా ప్రభావ అలాంటి భస్టత్వంలో పడిన అలాంటి పాపంలో పడిన వాళ్ళ ప్రభావ అబద్ధ బోధలు తట్టు ప్రభావ పడిన వాళ్ళ ప్రభావ మీ సత్యంలోకి మేము మళ్లించాలా ప్రభావ నైనా ఈ ప్రజ్ఞల నుంచి కొందరు లాగినట్టు మేము వాళ్ళు బడి తీసుకొని రావాలా ప్రభావ మహాశ్రమల కాలం భయం శ్రమల కాలంలో ఉంటున్నాం చీకటి కాలం ప్రభావ ఇదంతా చీకటి కమ్ముకుంటుంది మనుషులైనా కానీ ఇంకా వాళ్ళు స్థితిలో ఉన్నారు వాళ్ళ పిర్యలు ఇంకా చీకట్లోనే వాళ్ళు కొనసాగించుకున్నారు వెలుగు దగ్గర రాళ్ళనే స్థితి ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభావ తన చీకట్లో నుంచి వెలుగులోకి రావాల ప్రభావ అందుకే మీరు మమ్మల్ని వెలుగున చేసిన ప్రభావ అలాంటి జీవితాల్లో వెలిగించడానికి ప్రభా మీ వెలుగుని మేము వెద జల్లే వారిలోకి అలాంటి బిడలుగా మమ్మల్ని తయారీవన్ ప్రార్థిస్తాం ఇక ఎండు టైంలో మేము ఉంటున్నాం ప్రభావి విశ్వాసాన్ని మేము నా తన చివరి వరకు ప్రభావ మీ ప్రేమలో మీ రక్షణ ప్రణాళిక మేము నిలబడాలా మీ ప్రేమ కొరకు మేము కనిపెట్టుకుని జీవించాలా అయినా ఏ సేని విషయంలో కూడా మేము ప్రభా ఓ ప్రభు కృంగిపోకుండా భయపడకుండా ప్రభు ధైర్యంగా ముందుకు వెళ్లిపోవాలి ప్రభావ వైరస్ బాధితులందరినీ ప్రభు మీరు స్వస్థపరిచనైనా వాళ్ళ పాపం క్షమించండి మీ కనికరం చూపించిన మరొక అవకాశం వాళ్ళ జీతాన్ని అనుగ్రహించమని ప్రావిష్టం ప్రతి బిడ్డ ఆకర్షించుకోండి కనికరం తండ్రి మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు ప్రభు నైనా మీరే కనికరించమని ప్రావిష్టం అలాంటి బిడలకు సువార్త ప్రకటించినప్పుడు ప్రభావ వాళ్ళు ప్రభు వాళ్ళ మీకు సమర్పించుకోలేక మీరు ఆకర్షించుకున్న నైనా ఈ సయానికి వందలు గొప్ప దేవా ఇంకా ఎన్నో వైరస్లు బయలుదేరినాయి అయినా గాని ప్రభ మీ పరిమిట్లు మీ లోకంలో ఏది జరగదు ప్రభా కాబట్టి ప్రభా అనాడు ఇస్రాయల్ ప్రజలు ప్రభా గోష ప్రాంతాలు ఉన్నప్పుడు ప్రభా వాళ్ళ తెగుళ్ళు వాళ్ళు ముట్టలేదు ప్రభా ఆయన ఎందుకంటే వాళ్ళ మీద గొర్రె కాబట్టి వాళ్ళు ముట్టలేదు ప్రభా ప్రతి ఒక్క మీరు రక్తం కిందికి రావాలా ప్రభా రక్షణ పొందుకోవాలా ప్రభావ అప్పుడే వాళ్ళు కాపాడబడతారని మరోసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఓ ప్రభా దానికి ఎట్లా మార్గం చూపించాలా ఆ వైరస్ నుంచి ఎట్లా కాపాడుకోవాలనే విషయం కూడా మీరు చూపించినారు ఆయన మోస ప్రభా రోజు ప్రభా ఆ సర్పంలో తిట్ట వాళ్ళు చనిపోయినప్పుడు ప్రభావ గురైనప్పుడు ఓ ప్రభావతాని మీద ఒక విధానం మీద ఒక చూపించినారు ఆది దాని వైపు చూసిన ప్రతి ఒక్కరు రక్షణ పొందినారు వాక్యం చెప్తుంది కాబట్టి ఒక విధంగా ప్రభావం మీకు సాధరిస్తూ మీ వైపు చూసిన వాళ్ళందరికీ ప్రభావ తప్పించుకుంటారు కాపాడబడతారు రక్షణ పొందుకుంటారు వాక్యం చూపిస్తున్నారు ఓ ప్రభా మత్యు వార్త యోహన శివార్తలు కూడా ఆ విషయాలు మాతో మాట్లాడారు నీకు అన్నాలి సయ్య మీ సులు వైపు చూసిన ప్రతి రక్షణ పొందారు ప్రభావ వాళ్ళని నేను వాళ్ళతో వాళ్ళని ఆకర్షించుకుంటానని మీరు అన్నారు ప్రభా ఆయన ప్రతి ఒక్కరు మీ వైపు చూడాలా ప్రభావ ఓప్రవాళ్ళు చూచి కనులు వాళ్ళ హృదయాలను విప్పని ప్రభావానికి వందాలిస్తయ్య గొప్పదేవ నైనా ఇసు ప్రభ నతాన్ని చివరి కాలంలో మేము ఉంటుండే ప్రభావ అనేకలు ప్రభావ ఎంతో సువార్త ప్రకటన లేదు ప్రభావ ఎన్నో ప్రాంతాలకు సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రభావ మీ సువార్త మేము ప్రకటించాలా ప్రభావ నైనా ఇసు మేము ప్రభా అతాన్ని కనువిప్పు మీ వాక్యం తోటి వాళ్ళు నడిపించాలా ప్రభా నైనా ఇసు ప్రభావ అతని మీరే మేము నడిపించమని ప్రార్థిస్తాం మార్గం సలహరించిన పరిశుభాత్మలు మీకు దయచేమని గొప్పదేవ ప్రతి విషయంలో ప్రభావిన మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రభావ ఆయన ఈసు ప్రభా అన్నిటి అంతమూ సమీపేది ప్రభావ మీరు స్వస్థ బుద్ధిగాలపై ప్రార్థన చెట్టుకు మెలుపుగా ఉండి ఉన్నారు ప్రభావ ఈసు ఎందుకు అనేకులు అబద్ధ బోధలు పడుతున్న ప్రభావ తిరుగుతున్నారు మనుషుల ప్రభావ కల్పన కథలో తిరుగుతు కాలం వచ్చింది ఆల్రెడీ వచ్చింది ప్రభావ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మేము మా రోల్ ఏంటి మేము ఎట్లా మేము ముందుకెళ్లలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించి నడిపించండి అనేకులకు ఉపశమనం కల్పించే వారిలాగా ఆదరణకరంగా మేము ఉండాలి ప్రభావ అందుకే మమ్మల్ని ఇంతకాలం వరకు ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా ప్రభావ మిమ్మల్ని నిలబెట్టిస్తానంటే అది మీ కృపనైనా మీ మహిమార్థమై నడిపించండి ఓ ప్రభా నా తండ్రి నీకు నీ నామం నిమిత్తం ప్రభావ మేము ఎక్కడి పోయినా కాని మీకు మహిమ రావాలేసే ప్రభావ మీరు మహిమ పొందాలా ప్రభావ అలాంటి పాత్రలుగా మమ్మల్ని తాజమంతా అధిష్టమైన ఒక్కొక్కరి ఒక్కో పాత్రగా మీ తాజాని బలంగా మీసే వాళ్ళు అభిషేకించి వాడుకోండి ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీద దీవించండి ఆశీర్వదించండి నూతనమైన అభిషేకాన్ని అనుభరించేంత ఆదిష్టం పరిశోధనా అభిషేకం పొందిన వాళ్ళు వాళ్ళు పొందుకోవాలా ప్రభావ కనిపెట్టుకోవాలా ప్రభావ ఆత్మతో నింపితే నింపే దేవుడు వేస్తారు ప్రభు అడుగు వారికి కొల్లత లేకుండా ఇస్తున్నారు దారాళంగా ఇస్తున్నారు అడిగే ఆసక్తి పత్తి బిడ్డకు అనుగరించమని ఆదిష్టం అభిషేకం మీ సీలింగులకు రావాలా మీ ముద్రలోకి రావాలా ప్రభావ ప్రతి సంఘం మీ ముద్రలోకి రావాలా ప్రతి కుటుంబం మీ ముద్రలోకి రావాలా విమోచన దిన వరకు పరిశుధాత్మ చేత ముద్రింపబడినారని సత్యం వాళ్ళు తెలుసుకోవాలా ఆయన తెలుసుకునే ప్రభుత్వ తర్వాత ప్రకటించాలా నా దేవ నా లేకుంటే ప్రభావ దుష్ట మీద సైతా శక్తుల మీద విజయం పొందలే మేము ప్రభా కాబట్టి ప్రభ ఏ వాక్యం ప్రకటిస్తుంటే ప్రభా ఆత్మ వల్లే కార్యసిద్ధి కలుగు చేసినప్పుడు ప్రభావ దుష్ట శక్తులు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ప్రభావ అపవిత్రాత్మ మనుషులు కేకలు వేస్తే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ప్రభావాలకి వెలుగు కలుగుతుంది ప్రభావ ఆయన ఈసు ప్రభు అత్తాన్ని ఆ రీతిని తయారు చేయండి నా ప్రభ ఈ రోజు కంగా ప్రభా పరిశురాత్మభేకం లేదు ప్రభావ ఆయన ఇసు ప్రభా పౌలు కాలంలో కూడా ప్రభావ పౌలు కూడా ప్రభాక ఏదేం ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ప్రభా ఆయన అప్పులోనే ఒక దేవుని బిడలు పన్నెండు మంది శిష్యులు అక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నారు ప్రభుని ఆరాధిస్తున్నారు మీరు యేసును విశ్వసించినప్పుడు పరిశుధాత్మని పొందితేరా అని పౌలు అక్కడ ప్రశ్నించినప్పుడు ప్రవ ఆయన అపోలో అనేవాడు ప్రభావ ఏం సందేహించకుండా ప్రవా పరశురాత్మ అంటేనే మాకు తెలియదని ఆయన అడగగలిగినారు ప్రవ్వ మీరు దేని దేని గురించి భావసం పొందంటే యోహోని భావసం వాళ్ళు పొందినమన్నారు యోహోని మార్ములు సంబంధించిన బాప్సం పొందామన్నాడు కాబట్టి వాళ్ళు అప్పుడు ప్రభావ సత్యం గ్రహించినప్పుడు ఏసుకరిస్తున్న వాళ్ళు పొంది అప్పుడు పరశురాత్మ దీకూర్చింది ప్రభావాల మీరు భాషలతో మాట్లాడి మయమర్చినారు గొప్ప సేవ చేసినారు పవ్వాల అప్పటివరకు వాళ్ళు పరశురాత్మ లేకునే శువార్త ప్రకటించినారు ఆ క్షణానికి ప్రభావ పౌరులను ప్రభావిని నడిపించినారు వాళ్ళని పొందుకున్నారు ప్రభావ కానీ అతను చెప్పిన మాట రిజెక్ట్ చేయలేదు ప్రభా అది ఆచరించినారు ప్రభా పౌళ్ళు వచ్చిన ఒక వాక్యాన్ని ప్రవులు అంగీకరించినారు ప్రభా నైనా సైనిక వన్ ఈ రోజు కూడా ప్రభా సంఘాలు ప్రభావ అనేకులు తినికరిస్తున్న పరిశురాత్మను పొందుకుని మాకు అవసరం లేదనుకోని ప్రభావ యధిగా జీవిస్తున్నారు కనికరించండి కృపజీపించండి ప్రతి ఒక్కరిని ప్రభావ ఆత్మతో నింపబడాల ప్రభావ నైనా అలాంటి బిడలుగా తయారు చేసి పొందుకోవాలి మేము పరిశురాత్మ నుండి పొరిలి పారా ప్రభావ ఆయన అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించాను ప్రభావా ఆయన ఇసు వన్నాల్ నీకు వంద ప్రభ మీరు అక్కడ తొరిగింది ప్రభావం సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా మీరు సర్వలోకనీయులకి సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు అనేకులు శిష్యులుగా చేయమన్నారు ప్రభావ మేము శిష్యులుగా మేము చేయాలా ప్రభావ ఒక్కరు ఒక వారిలో ఒక ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఆ ఒక్కరి గురించి మీరు చూస్తున్నారు ప్రభావ నా తను ఈ ఉగ్రతను ఆపగలరని మేము ఆపుతాం ప్రభావ మేము అందరం ఆపుతాం ప్రవా ఆయన అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తాడినా తగినట్లు మేము సహాయపడండి గొప్ప దేవా ఇసు ప్రభావతా వందానీ సయ్య మీరే మా సాయకులు మా కొండ మా కోట మా దాగుకునే చోటు మీరే ప్రవ నీళ్ళు మేము కాపాడబడతాం ప్రభావ ఆయన ఈసు మీ రెక్కలకి మేము వెళ్ళిపోతే గ్రద్ద వచ్చి ఓ ప్రవ్వా కోడి పిల్లలు ఎట్ట తనుకొని పోతున్నట్ట తనుక్కొని పోతున్నది పట్టబడుతున్న నుంచి బయటకెళ్లిపోయిన వాళ్ళు కనికరించిన వాళ్ళు తిరిగి ప్రవ మీ సన్నిధికి మేము చేర్చాల ప్రభావ అలాంటి అలాంటి సేవా జీతాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఈ దినవంత ప్రభ మీ సాయంతి నడిపించండి మీకు నూతనమైన కృపడి కృప్ర మాకు అనుగ్రహించి నడిపించండి నూతన అభిషేకం అనుగ్రహించండి మీ పనిచేసి ప్రతి పని వాటి అంతట్లో ప్రతి దశలో సమస్త ప్రవర్తన మీకు అంగీకారంగా మీకు మహిమకరంగా జీవించలేదు మమ్మల్ని అందరూ చేసి మీరు ఆకుండా సిద్ధపరచుకొని అయినా మాలకం దగ్గర మీరు తాకిన ప్రభ మరోసారి మీ కృపల బిడెన్ చేసుకోండి ఆ దైవాన్ని కృ మీ కనికర మీరు ప్రేమ చూపించిన ఆయన బిడని ప్రభ ఇచ్చా నీకు వంగల ప్రభ ఆ బిడల ప్రధానపతి ఆగ్నేస్పతి అవయాలకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు మీరే స్వస్థ పచ్చని మహిమనుందని ప్రభ బిడ్ లేవనెత్తి ప్రభు మీకు గొప్ప శాస్త్రం పెట్టుకోండి అరుణ్ బదర్ గుడి మీ తాకన ప్రభావ యాక్సిడెంట్ లో ప్రవ ఆ బిడ్డ తన యేసు ఎంతగానో వేదంతో జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ ప్రతి అవయవాలకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు నామమున హళలి మీరు స్వస్థ పచ్చని అయినా మహిమను రక్షించుకొని పాపం క్షమించని ప్రభావ మీకు కటాక్ష పెట్టండి తల్లిదండ్రులకు ఆధారంగా ఇచ్చే ప్రభావ ఓ ప్రభావ బ్రదర్స్ ఇద్దరు హాస్పిటల్ ఉంటుంది మీరు కృపలో జాప్ చేసుకోండి ప్రభావ హాస్పిటల్ చుట్టూ మీకు కంచి వెళ్ళిన అక్కడ పనిచేస్తున్న పది చీకర శక్తులు అంధకార దురాత్మను పది చీకల శక్తులను డిమన్స్ పెట్టిన వాళ్ళ గర్దిస్తున్నాను దుష్ట శక్తులారా ప్రాంతాల్లో కానీ హాస్పిటల్స్ లో నర్సుల్లో కానీ మెడిసిన్ లాంటి వీలేదు ఏకరిస్తాను ఆజ్ఞాపిస్తున్నా దేవ మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి మీకు కాపుదల పెడగదు ఇచ్చే నేను ఆ ట్రీట్మెంట్ అంతట్లో మీరుండండి ఆ దుష్టాత్మను గర్దించండి ఓ ప్రభావ డాక్టర్స్ మీ ఆత్మ పెట్టి ప్రభు మీరు ప్రభావ మంచి ట్రీట్మెంట్ జరగాలి సర్జరీస్ విజయమని గురించి స్వస్థపరిచండి ఆ బిడ్డల మీరు దర్శించండి ప్రభావ మీరు మాట్లాడండి ప్రభావ మీకు చూపించండి కనికరించమని ప్రార్థిస్తాం తల్లిదండ్రులకు ఆదరణ మీ సమాధానాన్ని గురించండి ఆయన ఈస చివరికాల అనేకలు పిల్లలు చల్లాడిపోతున్నారు ప్రభావ ఈ శ్రమలలో ఎవడనూ కదిలింపబడుకున్నట్లు ప్రభావ ప్రతి క్షణం ప్రభా మీ వాక్యంలో మీ జ్ఞానంలో మీ ఎదుగాల ప్రార్థనలు ఉండాలి ఈస్రవ ప్రతి సమస్యను ప్రతి శోధన జయించి ముందు సాగిపోవాలి ఎందుకంటే ఈ లోకాన్ని మీరు జయించినారు ఈ బిడ్డలైన మేము కూడా జయించి ముందు సాగిపోవాలి ప్రభా మా గురి ఎద్దకు మేము పరిగెత్తలని సేవాజీలకు అందరు నడిపించి మీరు రాకరికి మనం సిద్ధపరచుకోమని త్వరలో రాను ఏస్తు క్రీస్తు పరిశుద్ధించిన తండ్రి ప్రెంగుల చెల్లించుకుంటున్నాం ప్రెంగులకి రాజా ఈ యొక్క సంవత్సరాల ఆరాధించడానికి మా హృదయాలు తెచ్చానికి రాజా అనేక తెగుల నుండి మమ్మల్ని కాపాడుతూ అయ్యా నమ్మకం ఏంటండ్రి అనేక లక్షల మంది దేవా నశించిపోయి ఉండగా అయ్యా అనేక లక్షల మంది వ్యాధిగ్రస్తులై ఉండగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా మమ్మల్ని మా కుటుంబాలని మీ యొక్క దేవారేఖల చాటున దాస్తి వచ్చిన కృపకై అయ్యా మమ్మల్ని పోషిస్తూ వచ్చినటువంటి కృపకరే దేవా లెక్కలేని అపాయాల్లో లెక్కలేని సాతాను లతో ఉచుల్లో చిక్కుల్లో అయ్యా శత్రు మమ్మల్ని దేవ నమ్మకమైన దేవా నాశనం చేయని సింహం వల్లి అది గర్దిస్తుండగా ప్రేంగుల తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ అయ్యా మాయాలో ఆ ప్రేమ ఆ యొక్క నమ్మకత్వం ఆ కృపక మీ తండ్రి ఈ పాటు వేరే దేవా ఎంతటి తండ్రి తమను రక్షించిన విధానానికి అయ్యా సెలువులో చేసినటువంటి ఆ కార్యానికై అయ్యా నమ్మకం అయిన తండ్రి దేవా చెందించబడినటువంటి రక్తానికే మీ కొందరుచుకుంటున్నాను తండ్రి దేవాది దేవుడు రాజుల పురాజు ప్రభుల ప్రభు సృష్టికర్త సమస్తమను సృష్టించిన దేవుడు తండ్రి మరే మా కొరకు బలియాగం అయినారు నా పాపముల కొరకు మా పాపముల కొడుకు అయ్యా యొక్క మురుగు లోకంలో తండ్రి దేవా యొక్క పంట నా కొరకు తండ్రి మీరు కాల్చినటువంటి ఏకరత్నానికి కొందనాలు ఆ యొక్క నమ్మకం అయిన తండ్రి విడుదలకై ఆ యొక్క విమోచనకై నీ తండ్రి దివా నట అనుభవం లేని అనేకలు నశించుకోయే వారిగా ఉండగా అయ్యా మా హృదయాల్లో భారం అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి నశించుకోయే ఆత్మల పట్టికైనటువంటి భారం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి దేహలోక సంబంధమైనటువంటి వ్యాపకాల వైపు కాదు అయ్యా నమ్మకం అయిన ప్రార్థన సేవ తండ్రి మా యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి కార్యం గాను ప్రాముఖ్యమైనటువంటి కార్యం గాను ఆ తర్వాతనే మా లోక సంబంధమైన ఇతరత్రుకునే వారంగా ప్రప్రదమైనటువంటి భాగం మీకు ఇచ్చేవారంగా ఇక నుంచి మమ్మల్ని నడిపించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి ద్వారాల తరువాళ్ళను కృపను అనుకరించండి నమ్మకం ఏం దేవాత మీకు అవకాశాలు మీరు ఇస్తున్న అవకాశాలు ఏంటండి అయ్యా రక్షణ సువార్త ప్రకటించడం కాను మీ రాజ్యాన్ని విస్తృత చేయటం కాను అయ్యా మా జీవితాలని సరిదిద్దుకోవటానికి కాను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒప్పుకుంటున్నాం దేవా దేవా గడిచిన కాలంలో తండ్రి అనేకమైనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి దేవ తమ అవకాశాలను కోల్పోయినటువంటి పరిస్థితిని బట్టి కాదు కానీ దేవ ఎక్కుమి తండ్రి దేవ జ్ఞానం అనుగ్రహించండి ఈ కుటుంబం అనుగ్రహించండి నాగురుకు జీవించే వారంగా పనిచేస్తున్న ప్రాంతంలోను అయ్యా నమ్మకం తండ్రి మేము ఉంటున్న ప్రాంతంలోను మీకు నమ్మలిగిన వారంగా ఉండటానికి సహాయం చేయండి పెంగులుగిన రాజా మహంగులుగన్ తండ్రి అయ్యా నమ్మకం తండ్రి కృపలను గ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు సమక్రాంతి అయితే వ్యాధిగ్రస్తులై ఉన్నారో అయ్యా ప్రార్థునవసనవసిన కోరి ఉన్నారు వారిని పెట్టుకుని వారికి చూస్తుండగా కృపను గురించండి సహాయం చేయండి నా దేశ రక్షణ గురించి పాదాలు పుట్టుకుంటున్నాను తండ్రి అధికారుల నాయకుల్ని లేవా వివిధ సంస్థలని సమాజాలని ఆయా పీఠాలని దాని యొక్క నాయకుల్ని మీ అధికారం అయా మీ వాక్యాన్ని అయా మీ యొక్క కృపను బట్టి అయ్యా మీ హృదయాన్ని బట్టి అయ్యా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి జీవితాల్లో కార్యం కుటుంబాల్లో కార్యం దొరుకులేకన అక్ష్యాలు దేశంలో లేకపోయినా అయ్యాక ఉద్యోగంతో దేశాన్ని నింపుల దిన చూస్తుండగా అక్కడ అనుగ్రహించండి రింగులకి మేము గిని తండ్రి గడిచిన దినం అంత ఇట్లా తండ్రి దినాలన్నింటిలో దేవా మీ యొక్క మంచితనానికి కొందరు ఆచరించుకుంటున్నాను మీ నామకత్వానికి కొనాలు మీ నామ దగ్గర వారం కానప్పటికీ దేవా దగ్గర దేవుడిగా ఉన్నందుకే నీ కొందరు ఆచరించుకుంటున్నాను రింగుల తండ్రి వివిధ మాధ్యమాల ద్వారా విధపెడుతున్నటువంటి వాక్యం ఫలించడానికి కాను సత్యవాక్యంగా ఉంటుగాను అనేకులను మీ పాశ్వాన్ని నడుపుగాను దానికి సహాయం చేయండి ప్రేమి కలిగిన రాగా మహిమ కలిగిన తండ్రి ఎంతమంది అయితే అనాథులు వారు దేవ ప్రింగుల తండ్రి అయ్యా స్త్రీలు వృద్ధులు పిల్లలు ఎదువరాంటారు అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతోడు బాధపడుతూ మంచాలు పట్టి ఉన్నవారు దేవ వాళ్ళందరినీ మీ పాశాన్ని జ్ఞాపకం అయ్యా మీరే కొడుకును అనుగ్రహించండి సహాయం చేయండి వారి దేవుడు దేవ వారిని పుట్టించిన తండ్రివి తండ్రి అయ్యా జాలు చేసుకోండి కరుణించండి కృపణను గ్రహించండి మరి యొక్క వస్తుండగా సహాయం చేయండి అనేక కోట్ల మంది లేవా నమ్మకమైన తండ్రి పారిశ్రామిక కార్మికులు వ్యవసాయ కూలీలు అయ్యా ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తండ్రి లేవా ఈ లాక్ డౌన్ల ద్వారా ఈ ఆర్థిక సమస్యల ద్వారా తండ్రి తమ జీవనోపాధులను కోల్పోయిందిగా మేము వైపు చూస్తున్నాం సహాయం చేయండి జీవితాల్లో కృపణను గ్రహించండి సహాయం చేయండి అయ్యా నమ్మకమైన తండ్రి మీరే పోషించి దేవుడుగా ఉంటున్నారు అయ్యా నమ్మకం తండ్రి మీరే పోషకుడు దేవ పోషున్నారు తండ్రి అయ్యా కృపలను అనుగ్రహించండి సహాయం చేయండి ఎంతమంది అయితే ఎవరి జీవితాలు అయ్యా ప్రేంగలిగిన తండ్రి మహిం కలిగిన రాజా సమస్యల ద్వారా శత్రువు వారిని తండ్రి దేవా ప్రేంగుల తండ్రి శోధనల వైపును దేవ నమ్మకమైన తండ్రి ఆత్మహత్యల వైపును ప్రేరేపిస్తుండగా మేము వైపు చూస్తున్నాం సహాయం చేయండి ప్రేమి కలిగిన రాజా మహిమ కలిగిన తండ్రి సాతాను వారి మీద ఉన్నటువంటి సమస్తమైన హక్కును ఆ యొక్క పట్టు నుండి వారిని విడిపిస్తుండగా ఏ స్నామంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రేంగులను తండ్రి ఈ విధంగా చూస్తున్నాం తండ్రి మీ కృపను కోరుకుంటున్నాం దేవా సహాయం చేయండి జీవ గలిగిన తండ్రి కృప కలిగిన రాజా జాలి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం కృపనుంచి ప్రార్థిస్తున్నాం ప్రేంగులను తండ్రి మహిమ గలిగిన అయ్యా ప్రేంగులను తండ్రి సహాయం చేయండి కృపను అనుగ్రహించండి తండ్రి మనల్ని జరిగినటువంటి పరిచర్లో తండ్రి ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు పరసాల లోటు అయిన కార్యం జరిగించలాగా కృపణ గురించి మనం తండ్రి నమ్మకం ఏందేవా తండ్రి సహాయం చేయండి ఇంకా అనేకుల దేవా తండ్రి అనాదరి దిక్కు లేని వారి విండిగా వారిని సహాయం చేయండి తండ్రి ఇంతవరకు మీరు అనుకరిస్తూ వచ్చినటువంటి కృపకై దయకాయడానికి ఏమీ కొందనాలు చూసించకూడదు మీరు అనుగ్రహించినటువంటి కృపకాయ అందరు అయిపోయారు కదా సార్ లేరా సార్ ఉన్నారు భాస్కర్ అందరు అయిపోయారు మన చక్రతి గారు హలో అన్నా మాధురి ప్రే చేస హలో మ్యూట్ర హెల్ఫైడేమో మ్యూట్రబెట్టి ఉండొచ్చేది నిజాయి బెనిడిక్షన్ ఓకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితులకి మాల్కండ్ బ్రదర్ కుటుంబానికి మాల్కండ్ బ్రదర్ కి అరుణ్ బ్రదర్ వాళ్ళ కుటుంబాలకి అందరికి సదాకాలం తోడైననిగాక ఆ మేన్ మెయిన్ అన్నీ